సో కర్మ భూత సముదాయ బీజాంకుర అంతే కదండి ఈ ఈ జీవుడి కర్మ వేరే ఉంది ఆ జీవుడి కర్మ వేరే ఉంది సో ఇప్పుడు సముద్రంలో ఏమంటే ఈ తరంగం పెద్దదిగా ఉంది ఆ తరంగం చిన్నదిగా ఉంది అదేమో రిపులది అది బుడగా ఎందుకు ఇన్ని భేదాలు ఎందుకు వచ్చాయంటే సమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ మస్ట్ బి బికాస్ లేకపోతే వాయువు వీచడం వల్ల తరంగాలు వచ్చాయనుకోండి ఆ వాయువు కోసం ఒ బ్లీక్ యాంగిల్లో వీచినప్పుడు ఎక్కడైతే అది వాటర్ని హిట్ చేసిందో అక్కడ పెద్ద తరంగం వస్తుంది అది కొంచెం డిస్టెన్స్ వెళ్ళేపటికీ ఆ తరంగాలు చిన్నవైపోతాయి బుడగలు వస్తాయి మరొకటి వస్తుంది సో ద డిస్టర్బెన్స్ వేరియేషన్ డిస్టర్బెన్స్లో వేరియేషన్ బట్టి ఈ భేదాలన్నీ వస్తాయి అలాగే అందరు ప్రాణులు హిరణ్య గర్భంలోనే ఉన్నారు బట్ ఆ పరిస్థితుల్లో వేరియేషన్ ని బట్టి ప్రాణులలో భేదములు వస్తాయి ఇప్పుడు ఈ మొత్తం దేహము నేనే అహం పురుష మొత్తం దేహం నేనే కానీ దీంట్లో ఉండే సెల్లు ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అన్ని సెల్స్ ఒక్కలా ఉండక్కర్లేదు కడుపులో సెల్స్లో ఉంటాయి ముక్కులో సెల్స్లో ఉంటాయి కంటిలో సెల్స్ కంటిలో సెల్స్కి రాడ్స్ అని అంటే రాడ్ ఆకారంలో ఉండుంటాయి బ్రెయిన్లో సెల్స్కి గ్రే గ్రే సెల్స్ అంటారు అంటే వాటి కలర్ గ్రేగా ఉంటుందన్నమాట అంటే మిగతావన్నీ గ్రేగా ఉండవన్నమాట అన్ని సెల్స్ గ్రేగా ఉంటే దీన్ని గ్రే సెల్స్ అని అంటారు కదా సో దాట్ దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ వై దేర్ మస్ట్ బి డిఫరెన్స్ ఓకే దే ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ డిస్టింగ్విష్ వన్ సెల్ఫ్ ఆన్ ది అదర్ అలాగే ఒక ప్రాణికి మరొక ప్రాణికి డిస్టింక్షన్ ఉన్నది ఇన్ని కోట్ల ప్రాణులకి కూడా డిస్టింక్షన్ ఉన్నది వై కర్మ ప్రాక్టన కర్మ అంటే పూర్వ క్రియేషన్లో చేసుకున్న కర్మ అదల్లా నిలిచి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ ది కర్మ ఇట్ రిమైన్స్ అవును వీడు కర్మ ఎందుకు చేశారంటారు ఈ ప్రాణులు కామ కామను ఉండబట్టి కదండి కర్మ చేశారు అవును వీళ్ళు హిరణ్యగర్భునిలో స్వరూపంలో అంతర్గతములై ఉన్నారే సాక్షాత్తు వాళ్ళు తమ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే హిరణ్య వన్ అండ్ ఇప్పుడు ది సెల్స్ ఇన్ మై ఫింగర్ ఆర్ ఐ ది సెల్స్ ఇన్ ది లెగ్ ఆర్ ఐ The cells in the nose or eye, every cell can identify with the hole. Every wave in the ocean can identify with the ocean. Everywhere, without exception. But this pranula is, if you have a hiranyagarbhu, you can tell us that you have a swarupam. There is a problem. There is a whole problem. Whole is a problem. Whole is a problem. Whole is a problem. Sagaun. Parts are a problem. Whole is a problem. Whole is a problem. Whole is a problem. Whole is a problem. మరి ఇవన్నీ కూడా హిరణ్య గర్భంలో భాగమై ఉండగా ఈ కామనెందుకు వచ్చిన వాటికి అవిద్య అజ్ఞానం సో ఈ హోల్ సీక్వెంట్ అవిద్యా కామ కర్మ భూత అవిద్యా కామ కర్మలే భూతం ఈ భూతముల సముదాయమునకు బిజాంకురము బిజాదంకుర హిరణ్య గర్భ ఆయనకి ఆయన ప్రాణహా అని ఎందుకు అన్నారంటే ఎటిమాలజీ ప్రపృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణహా చాలా శక్తి స్వరూపుడు అని అభిప్రాయం అన అనధాతువుకి చేష్ట శక్తి అనర్థం చేష్ట అంటే క్రియాశక్తి కావచ్చు మనశ్శక్తి కావచ్చు విజ్ఞానశక్తి కూడా చేష్ట కాబట్టి అంధ్యతనే ఆయనకి ప్రాణహా పేరు వచ్చింది ఒకసారి చోట స్వామి వివేకానంద అంటారు ప్రాణాయామంలో ప్రాణం అంటే నీ ప్రాణం అనుకునే అది యూనివర్సల్ ప్రాణ అని అంటారు వాటే విషం ప్రాణాయామం చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ మెడిటేషన్ గ్రూప్స్ అని విషయం తెలియకుండా చేస్తాం తెలిసి రామనామము జపించేగరాజ స్వామి రామ రామ రామాండానికి కూడా తెలిసి అంటే దాని విలువ వేరయా అని నా అభిప్రాయం సో కూడా తెలిసి అంటే ఉందని మహాత్ములు చెప్తుంటే మెడిటేషన్ చేసేదానికి ప్రాణాయామం చేసేదానికి మరి తెలిసి చేయొద్దా తెలిసి చేయాలి ఒక యోగా ఇన్స్ప్రటర్ ఒక ఆయన ఉండేవారు చిరంజీవి అని నేను కూడా ఆయన దగ్గర కొంత యోగా నేర్చుకున్నాను ఆయన నాతో రెండు ఉండేవారు ఇప్పుడైనా వచ్చి మా విద్యార్థులు కొంచెం ఆ బోధించండి అంటుండేవారు బికాజ్ హీ నోస్ దట్ హీ టీచర్స్ ది టెక్నిక్ బట్ నాట్ ది ప్రిన్సిపల్ మీరే బోధించకూడదు నాకు తెలిస్తే నేను ఎలాగో బోధించేవాడిని అండి నాకు తెలియదు కదా మీరు వచ్చి పోషించండి చూడండి పాపం ఫెయిల్గా ఒప్పుకున్నాడు నిజంగా ఆయన యోగా మాస్టర్ యోగా మాస్టర్ తెలుస్తుంది తెలియదు అని ఎన్నడో ఒప్పుకూడదు అసలు ఆయన ఏదో పాపం వివేకం గలవాళ్ళని కనుక ఒప్పుకున్నాడు ఇప్పుడు ఒప్పేసుకుంటే నాకు విషయం తెలియదు ఒప్పేసుకుంటే హీ థింగ్స్ దట్ హీజ్ స్టేటస్ హ్యాస్ గాన్ డౌన్ ఎందుకంటే అందరినీ నిలబడండి కాలు ముందుకు చాచండి వెనక్కి వాళ్ళందరూ ఊబే చేస్తూ ఉంటారు వాళ్ళ ముందు తనకి తెలియదని ఎలా బట్ స్టిల్ హీ గిరి సో సో ఆ విధంగా తెలిసి చేయాలి ప్రాక్టీస్ ప్రాణాయామము అంటే ఏమిటి గాలిని పీల్చుటా వదులుతా యూఆర్ మిస్టేక్ ప్రాణాయామము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి లైఫ్ వైటాలిటీ ఏదైతే కలదో ఇట్ ఈస్ వన్ విత్ ది హోల్ అనే కమ్యూనియన్కి ప్రాణాయామము వివేకానంద స్వామి అలాగ దాన్ని ప్రతిపాదన చేస్తారు శాస్త్రంలో ఉన్నదే బట్ హీ బ్రింగ్స్ ఇట్ అవుట్ రాజయోగ అనే బుక్లో హీ హైలైట్స్ ఇట్ ఇట్ ఎలా కూడా ఎన్ఫోసిస్ విచ్ ఈస్ ది ట్రూత్ అబౌట్ ప్రాణ ప్రాణ అంటే ఇది మన ఇప్పుడు మన ఇంట్లో బిందులో నీళ్లు ఉంటే ఈ నీళ్లు సెపరేట్ ఫ్రమ్ ది హోల్ నో దే ఆర్ నాట్ సెపరేట్ దే ఆర్ దే హవ్ కమ్ ఫ్రమ్ ది హోల్ దే విల్ గో బ్యాక్ ఇన్ టు ది హోల్ ఈవెన్ వై ఎగ్జిస్టింగ్ దే ఆర్ ఇన్ ది హోమ్ కాబట్టి ఇక్కడ ప్రాణము పూర్ణ ప్రాణ ఆ వాయువు నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఆ అక్కడి నుంచి వచ్చింది నడుస్తున్నప్పుడు కూడా దాని ఎందే అధిష్ఠితమై ఉన్నది ఆ అధిష్టానం లేకపోతే ఇది లేనే లేదు ఈ ప్రాణము పోయిందనేటువంటి స్థితి ఒకటి వచ్చినప్పుడు ఎక్కడికి పోతుంది ప్రాణం ఇక్కడి నుంచి ఆ హోమ్లో కలిసిపోతుంది థర్సా కనుక స్వ ప్రాణాయామము అంటే కమ్యూనియన్ విద్ విత్ హిరణ్య గర్భ ఆ భావన తెలిసి ప్రాణాయామం చేయాలి నేను ప్రాణాయామం చెప్పేప్పుడు ఐ ఇంటిగ్రేట్ దిస్ కైండ్ ఆఫ్ సమాచార్ విత్ ఇట్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తు సో అటువంటి హిరణ్య గర్భుడు సో అవిద్య కామకర్మభూత సముదాయ బీజాంకుర శంకరుడు ఇంకో విశేషణం వేశారు హిరణ్య గర్భునికి జగదాత్మ అంటే అర్థం ఏంటో తెలుసునండి జగత్తు యొక్క ఆత్మ జగత ఆత్మ ఆత్మ అంటే స్వరూపము యథార్థ స్వరూపము ఆత్మ అంటే అర్థం అది ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి నెక్లెస్కి ఆత్మ ఏమి బంగారం ఏ ముక్కు పుడక ఆత్మ ఏమి బంగారం తర్వాత చూడమనికే ఆత్మ ఏమి బంగారం దట్ ఈజ్ ది బ్యూటీ అఫిక్ట్ సో మీరు ఆత్మ అనేప్పటికీ వన్ అయిపోతుంది మీరు ఆత్మా అనే మాట అనుకున్నగా నెక్లెస్ కంకణము ఇలా అనుకుంటూ కూర్చుంటే యార్ మెనీ బట్ ఆత్మా అని ఎప్పటికీ ద్వైతవాదులు అంటారు ఆత్మాస్ మెనీ అని హీ హాట్ ఎనీథింగ్ హౌ ఆత్మా కెన్ బి మెనీ యూ హెవ్ నాట్ అరైవ్ డెట్ ఆత్మా అనమాట మెనీ కనబడ్డాయంటే నీకు యూ హెవ్ నాట్ ఇట్ అరైవ్ ఎట్ ఆత్మా అనమాట ఒక ఆయన ఉన్నారు నెక్లెస్ కి ఆత్మ ఏమిటి అంటే ఇండియన్ గోల్డ్ మరి ఇంకొక ఆభరణం మీరు కంకణం వేసుకున్నారు దీని ఆత్మ ఏమిటి అమెరికన్ గోల్డ్ ఓ యు యు యు యూ మీన్ టు సే అమెరికన్ గోల్డ్ అండ్ ఇండియన్ గోల్డ్ ఆర్ డిఫరెంట్ యస్ టూ డిఫరెంట్ ఆత్మాస్ యూ ఎస్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ సో నా సూర్యుడికి ఆత్మ ఏమి హిరణ్య గ్రంథి ఆత్మ ఏమి హిరణ్య గ్రంథులు రాహుకి ఆత్మ ఏమి కేతువుకి ఆత్మ చంద్రుడికి బుధుడికి కుజుడికి క్షేమకి దోమకి మనిషికి వీటన్నిటికీ ఆత్మ ఎవరు హిరణ్యగ్రంథులు జగదాత్మ ఇంచేతనే జగత్తు యొక్క సత్యము నామరూపాల్లో ఉండదు సో ఆభరణముల యొక్క సత్యము రియాలిటీ ఆఫ్ ది ఆర్నమెంట్స్ అనామరూపాల్లో ఉండదు నెక్లెస్ అలాంటి అనామరూపాలు ఉన్నాయి వాటిల్లో ఉండదు రియాలిటీ ఈజ్ ఎల్స్వేర్ ఎల్స్వేర్ అంటే మెయిన్ గోల్డ్ ఇట్ ఈజ్ నాట్ నెక్లెస్ ఎల్సటర్ అలాగే వీళ్ళు మనుషులు వీళ్ళు పశువులు వీళ్ళు పశు అది దట్ ఈజ్ నాట్ ట్రూత్ మనుష్య పశవ ఎక్సెట్రా ఎర్ ఆల్ నేమ్స్ ఒక ఫార్ముని పెట్టి మీరు మనుష్యుడు అంటారు కదా సో షేపును పెట్టి మనుష్య అంటారు రెండు కాళ్ళు రెండు చేతులు అంటే మనుష్యుడు అంటారు ఇది గివెన్ సిచ్యువేషన్ అదే నాలుగు కాళ్ళు ఉన్నాయనుకోండి ఆవో బేదో అంటారు సో మీరు షేపుకి పెట్టిన పేరే కానీ ప్రాణానికి ఆ పేరేం కాదు ప్రాణము సమానం చైతన్యం సమానం సో ఈ సకల జగత్తుకి ఆత్మా హిరణ్య గద్ద యన అభిజాయతే అనుషంగ సో అన్నాత్ ప్రాణ అయినట్టు ఇంకా మనహ సత్యం లోకాసు అమృతం అని అంటే ఇది ఎలాగంటే వాక్యం నేను ఇలా అనుకుంటున్నాను భాషకారులు చెప్తారు అన్నాత్ మనహ అభిజాయే అన్నాత్ సత్యం అభిజాయతే బహుశాలా అయి ఉంటుంది విల్ సి తస్మాచ ప్రాణాత్ మన మన ఆఖ్యం సంకల్ప వికల్ప సంశయ నిర్ణయాద్యాత్మకం అభిజాయే అంటే నేను చెప్పింది కరెక్టే ఎందుకంటే అన్నాణ అభిజాయే నవ్ ప్రాణాత్ తస్మాత్ ప్రాణాత్ మన అభిజాయే అన్నం అవ్యాకృతం వ్యాకృతాన్ని వదిలిపెట్టేసాయండి వ్యాకృతం వచ్చేసిందిగా హిరణ్య గర్భుడు అంకురం వచ్చేసిందిగా ఈ అంకురం నుంచి అన్ని పుట్టుకొస్తాయి సో అన్నా ప్రాణ మనహ ప్రాణం నుంచి మనస్సు పుట్టింది సో హిరణ్య గర్భుడు జ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపుడైన హిరణ్య నుంచి మనస్సు అంటే ఎన్ని ఇప్పుడు మనకి మన అధ్యాత్మంలో చక్కగా అర్థం చేసుకోవచ్చు దాన్ని నేను నిద్ర లేవగానే అలర్ట్నెస్ అన్నానే దట్ అలర్ట్నెస్లో ఇట్ ఈస్ పొటెన్షియల్లీ ఇట్ ఈస్ పొటెన్షియల్లీ క్రియాశక్తి అండ్ జ్ఞానశక్తి ఎలర్ట్ అంటే యూఆర్ రెడీ టు యాక్ట్ అండ్ యూఆర్ రెడీ టు థింక్ దట్ ఈస్ ది ఎలర్ట్నెస్ కాబట్టి క్రియాశక్తి ఉంది జ్ఞానశక్తి ఉన్నది పొటెన్షియల్గా ఉన్నాయి ఇప్పుడు దాని నుంచి విజ్ఞానశక్తి ముందుకు వస్తోంది ముందు విజ్ఞానశక్తి తర్వాత క్రియాశక్తి ముందు సూక్ష్మం తర్వాత స్థూలం వస్తుంది విజ్ఞానశక్తి సూక్ష్మం ఎందుకని సూక్ష్మమైన అంతరింద్రియము మనస్సు ఇన్వాల్వ్ అయి ఉంటుంది క్రియాశక్తి స్థూలం ఎందుకంటే ఫిజికల్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది క్రియాశక్తిలో చేతురూపాళ్ళు ఇవి ఇన్వాల్వ్ అవుతాయి సో ముందు నిద్ర లేచారనుకోండి ముందు క్రియాశక్తి వస్తుందా విజ్ఞానశక్తి వస్తుందా ముందు విజ్ఞాన శక్తి వస్తుంది కాఫీ తాగాలి విజ్ఞానశక్తి లేచి నిలబడ్డాము క్రియాశక్తి దట్ ఈస్ లైక్ దాట్ దాట్ ఈస్ ది సీక్వెన్స్ కనుక సో ఆ ప్రాణం ఆ హిరణ్య నుండి మనస్సు పుట్టింది మనస్సు అంటే సమష్టి మనస్సు సమష్టి మనస్సులో ఏముంటుంది ఎష్టి మనస్సులన్నీ కలిసి ఉంటాయి ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉంటారు మనుషులే ఉంటారు ఎటువంటి మనుషులు ఉంటారు ఇండివిజువల్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్స్ ఇండిసిప్లిన్ అనుకోండి ఈ ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళంతా మొత్తం సొసైటీ ఇండిసిప్లిన్ గా ఉంటుంది ఇండివిజువల్స్ డిసిప్లిన్ అనుకోండి మొత్తం అంతే డిసిప్లిన్గా ఉంది ఎలా ఉంటే ఇండివిజువల్స్ సమస్య ఎలా ఉంటాయి సో సమస్య ఎలా ఉంటే ఇండివిజువల్స్ అలా ఉంటారు మాట ఎందుకు అంటున్నానంటే శంకరులు మనహ అనే పదాన్ని హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వితౌట్ మెన్షనింగ్ ఇట్ ఈస్ సమష్టి ఆర్ వెస్ట్ ఆయన ఓ దూరంలో రాసుకుపోతారు అది సమస్య ఆర్ ఎస్ట్ మీరు సెటిల్ చేసుకోవాలి ఎలా పర్వాలేదు బికాస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ మన అజ్ఞానం చేత మనం డిఫరెన్స్ ఫీల్ అవుతుంది తప్పిస్తే సమష్టికి వ్యష్టికి భేదం ఏం లేదు ఫస్ట్ సో మనహ మనస్సు పుట్టింది మనహ అంటే అది ఆ అంతఃకరణ అంతఃకరణం అంతరింద్రియానికి మనహ అని పేరు మన ఆఖ్యం అంటే మన అర్థం లేసా మైండ్ ఈజ్ టు ద థింగ్ విచ్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ది మైండ్ అని దానికి అర్థం అది అదే అది మన ఆఖ్యం మీకు అందరికీ తెలుసున్నదేనండి మనస్సు తెలియకూడే ఉంది మీకు అందరికీ తెలుసున్న మనస్సే మన ఆఖ్యం వాట్ ఈస్ దాట్ సంకల్ప వికల్ప సంశయ నిర్ణయాధ్యాత్మకం సంకల్పము థాట్ అండి సంకల్పము అంటే జస్ట్ థాట్ ఇప్పుడు ఘట జ్ఞానం కలిగింది అనుకోండి యూ కెన్ సే ఇట్ ఈస్ సంకల్ప లేకపోతే ఒక ఐడియా వచ్చిందనుకోండి సంకల్ప ఇస్ అన్ ఐడియా రైట్ ఇట్స్ అన్ ఐడియా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ బట్ థాట్స్ లో కొంచెం మళ్ళీ చిన్న నువ్యాన్సెస్ ఉన్నాయి చూడండి సంకల్ప ఇస్ అన్ ఐడియా దెన్ వికల్ప డౌట్ ఇప్పుడు నాలుగున్నర అయిందనుకోండి అలారం కొడుకు లేచి పడుదాంకుంటే కాఫీ తాగవచ్చు అలారం అలా ఒక్కేసి పడుక్కొని నిద్రపోతే ఇంకొచ్చేసేపు నిద్రపోవచ్చు ఇప్పుడు ఏం చేయడం కాఫీ అన్నీ రెడీ పెట్టుకున్నాం రాత్రి ఫిల్టర్ కాఫీ అన్ని తెల్లవారు అది తాగారికి ఇప్పుడు పెట్టు రెడీగా పెట్టుకున్న దాన్ని సద్వినియోగం చేసుకుని ఎనిమిదింటికి లేచారనుకోండి ఇదంతా వేస్తావు ఈ ఎప్పటి అంతా వేస్తావు సో ఎర్లీ మార్నింగ్ కొంతమంది కాఫీ తాగడం కోసమే ఎదురాగా వేస్తారు ఈరోజే రైట్ సో దెట్ ఆఫ్ ఎర్లీ పర్కింగ్ మా తాతగారు ఉండేవారు ఆయన తెల్లవం లేచి మమ్మల్ని లేపి ఎరే పలుతావుకు రారా పోరా పలుతావుకు రారా పోరా పలుతావుకు రారా అని అని ఆయన మమ్మల్ని తోసి ఆ పలుతావుకు రాగాలే కాఫీ ఇచ్చి వరీ టు సర్వ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఈస్ టు ప్రిపేర్ హిజోజ్ కప్ ఆఫ్ కాఫీ ఇది ఎవర్ గోడ్ అబో అబౌట్ అదే భార్య లేకుండే సో ఎనీవే సో ఈ విధంగా సో వెదర్ టు గెటప్ ఫార్ నాట్ వికల్ప లెట్ మీ గెటప్ సంకల్ప సో సంశయ వికల్ప అనేది వెదర్ టు డూ ఆర్ నాట్ సంశయ అనేది జ్ఞానానికి సంబంధించి వెదర్ దిస్ ఈజ్ రైట్ ఆర్ దట్ ఈజ్ రైట్ సంశయ దేర్ ఆర్ ది అగైన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది టూ ఇప్పుడు వేవరింగ్ ఏమో డౌట్ కి తేడా లేదు డౌట్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉంటుంది వేవరింగ్ అంటే వాడే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని సో అలాగే నిర్ణయ డెసిషన్ నిశ్చయాత్మక జ్ఞానం ఆది అన్నారు ఇన్ని చెప్పి ఇంకా ఆది అంటారు ఎందుకని స్మరణం ఒకటి ఉంటుంది స్మృతి ఇంకా ఏవో రకరకాలు ఉంటాయి ఫర్దర్ యూ కెన్ తర్వాత ఇమోషన్స్ ఇమోషన్స్ లిస్ట్ రాలేదుగా అక్కడ కామక్రోధాది ప్రేమ అనురాగం ఇలాంటివి కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాల థాట్స్ యొక్క సముదాయమే ఈ థాట్స్ అన్నింటికి ఒకటి ఉన్నది దాని పేరే ఎలాగైతే ఇండివిజువల్ లెవెల్లో ఉంటుందో యూనివర్సల్ లెవెల్లో కూడా ఉంటుంది సో అటువంటి ఆ మనసు, యూనివర్సల్ మైండ్ అన్ని ఇండివిజువల్ మైండ్స్ అభిజాయతే పుట్టినది సో అన్నా ప్రాణ మనహ అంటే ప్రాణాతి మన సత్యం అంటే మనసహ సత్యం ఆ మనస్సు నుంచి సత్యం పుట్టింది సత్యం అనేప్పటికీ అదిగో మా జగత్తు సత్యం అంటారు సత్యం పుట్టింది కదా సత్యం అంటే ఇప్పుడు ఇంక పుట్టబోయేది జగత్తే కదండి చాలా స్టేజెస్ ముందుకు వచ్చాం అదిగో మా జగత్తు సత్యం సత్ వడి వినిపోయి సత్యం ట్రూత్ ఇది నాట్ ట్రూత్ తైత్రీయంలో రాలేదా సత్యత్యచ్చాభవత్ సత్యం ఒక తకారం కాదు రెండు తకారాలు సత్ చ్యా సత్ మూడు భూతాలు చా అంటే రెండు భూతాలు అని నేను ఊరికే అలాగా అంటే నేను ఆంటిసిపేట్ చేసి చెప్పాను So it సో ఇట్ ఈస్ కమింగ్ లైక్ దట్ సో మన సత్యం అందా మూర్తీ సంకల్పాత్యాత్మకాత్ మనస్యం అది సత్యం అంటే ట్రూత్ అనుకోవద్దు అంటున్నారు ఆయన Don't think it as truth. Satyam is సత్యాఖ్యం It is well known. Well known అంటే sat plus త్యా ఉపనిషదిక్ లిటరేచర్ లో సత్యం అంటే త్రీ ప్లస్ టూ అని అర్థం దట్ ఈజ్ ది సత్యం అదే ఆకాశాది భూత పంచకం అభిజాయతే సో ఈ మనస్సు నుండి ఆకాశాది పంచభూతాలు పుట్టేవి మీరు గమనించరో లేదో యూనివర్సల్ మైండ్ నుంచి పంచభూతాలు పుట్టడం సరే మన మైండ్ నుంచి మంచి భూతాలు పుడతాయి మీరు నిద్రలేస్తే మన మైండ్లోంచి మంచి భూతాలు పుడతాయి ఎందుకంటే ఎలర్ట్నెస్ మైండ్ నా స్పేస్ మైండ్ వచ్చిందంటే స్పేస్ వచ్చింది స్పేస్ వస్తే సో ఎనర్జీ హీట్ అండ్ దెన్ వాటర్ అన్ని భూతాలు మనస్సు నుంచి వస్తాయి ఎందుకంటే వస్తుత ఈ భూతములన్నీ బ్రహ్మయే ఎగ్జిస్టెన్సే ఎగ్జిస్టెన్స్ లోనే ఆ గుణముల యొక్క సన్నివేశం అంటే గ్రాసు సటిలు భేదం చేత మనం భూతాలను దర్శిస్తాం కాబట్టి మనస్సు నుంచే ఇవన్నీ పుట్టుకొస్తాయి అంచేతనే నేను మెడిటేషన్లో కొంచెం దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను యు నో వై బికాస్ ఐ నో ఇట్స్ సిగ్నిఫికెన్స్ దట్స్ వై ఐ ట్రై టు డూ దాట్ సో ఇట్స్ ఇట్స్ యాంగ్జైటీ టు షేర్ ది సమా ది ఇన్ఫర్మేషన్ అది ఎలాగంటే మీరు నిద్రపోయేప్పుడు పంచభూతముల మోడల్లో విలీనం చేయొచ్చు మళ్ళీ నిద్ర లేచేపుడు పంచభూతముల మోడల్లో మళ్ళీ బాహర్ బయటకు రావాలి పడుకుంటారనుకోండి సో సాట్ విత్ ది ఫీట్ కాళ్ళు అప్ టు లాయన్స్ పృథివీ రిజాల్వ్డ్ ఇన్ ది అబ్డమన్ ఆపహ రిజాల్వ్డ్ ఇన్ ది ఫైర్ టాల్వ్డ్ ఇన్ వాయువ్ రిజాల్వ్డ్ ఇన్ ఆకాశ రిజాల్వ్డ్ ఇన్ ఆత్మా అహం ఇంకా నిద్ర ఇది నిద్రపోయే ముందు దిస్ మే బి రిట్ ఇల్ డిఫికల్ట్ ఎందుకంటే మీరు ఆత్మలో రిజాల్వ్ చేసి పడుకున్నామంటే ఏదో మార్కెట్ ఏదో గుర్తుకొస్తుంది ఇంకా తెలివిగానే ఉంటాను కదా వెంటనే నిద్రపడి స్విచ్ ఆఫ్ చేసినట్టుండదు కదా దేని యు డూ దిస్ నేను మెడిటేషన్లో చెప్తూ ఉంటాను బట్ వెన్ యూ కమ్అట్ ఆఫ్ స్లీప్ యూ కెన్ డూ ఇట్ సో గెట్ అప్ ఫ్రమ్ ది బ్యాట్ కమ్అట్ ఆఫ్ స్లీప్ సిట్ ఆన్ ది బెడ్ అహం ఆకాశ వాయు చేత్తో ముట్టుకోక్కర్లేదు మనస్సును ఫోకస్ చేసుకుంటూ పోవడమే చేయి మీకు మీకు అర్థం అవడం కోసం ఆకాశ వాయు అగ్ని ఆపహ పృథివీ అండ్ దెన్ దేహము పాంచభౌతికము అనేటువంటి ఒక Sakkati వివేకము You got, you start the day with viveka. And having gained that viveka, the basic person the individual who has discriminated himself from the body, he now prays. Hey he Isvara. It will go one more day. A new day. Every day is a new day. Every day is now. Every day is a new day. Konni day is a future, konni day is a past. Adho bhram tante. Every day is now. Every day is a new day. New day, new day, new day, new day. And then, This day is all I have. Why is it so much? If you are in a very different way, you will be able to do it. I will be in the day. Next day, who knows? Why is it so much? Why is it so much? Because so many factors can intervene. Why is it so much? Why is it so much? Why is it so much? మళ్ళీ నిద్రల నుంచి బయటకు రాలేదు కాబట్టి దిస్ ఇస్ డే ఇస్ ఆల్ ఐ హ్యావ్ మరి రేపు ఏమవుతుందో డోంట్ బాబల్ అబౌట్ రేపేమవుతుందో దిస్ డే ఇస్ ఆల్ ఐ హ్యావ్ కాదండి పదిహేను రోజుల తర్వాత రిజర్వేషన్ చేయించుకోవాలి దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ డే నాట్ ఫిఫ్టీన్ డేస్ ఇట్ ఈస్ దిస్ డే పదిహేను రోజుల తర్వాత ప్రయాణం చేసుకుంటే డబ్బులు ఎప్పుడు తీసుకుంటారు రైల్వే కౌంటర్ ఇప్పుడు తీసుకుంటారా పదిహేను రోజుల తర్వాత తీసుకుంటారు ఇప్పుడే తీసుకుంటారు కాబట్టి రిజర్వేషన్ చేస్తున్నావా ప్రయాణం చేస్తున్నావా రిజర్వేషన్ చేస్తున్నావు అది దీ ఇట్ నవ్ అది ఈజ్ ఇట్ ఇన్ ది ఫ్యూచర్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది ఫ్యూచర్ ఇట్ ఈస్ నవ్ ప్రయాణం చేసిన రోజు అది ఫ్యూచరా నవ్వా నవ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ నవ్ మన మనస్సు మనని ట్రిక్ చేస్తూ ఉంటుంది ఏమని ఇది ఫ్యూచరు ఇది నవ్వాని నో ఇది నవ్వే ఇది నవ్వే Everything is now. Unnew. Fresh. Start the day. With a clean slate. Samskara, Samskara will be able to go to the style. And then, I will be able to get to the level of the nature. I will be able to get to the level of the nature. But, life is a clean slate. Start it. Live one day at a time. What I think it is. Manasaki Padra Baruti Irputina. ఈ గతా భవిష్యత్తు గురించి బెంగా ఒకరికి పో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది నువ్వు ఎలా తయారు చేస్తే ఎలా ఉంటుంది రోజు ఎక్సర్సైజ్ చేసామనుకోండి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది బాగా ఓవర్ ఈటింగ్ చేసి ఏ ఎక్సర్సైజ్ చేయలేదు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది దీనికోసం మళ్ళీ ప్రొడిక్షన్ ఒకటేటి నేను చేస్తున్నా ప్రొడిక్షన్ దిజీస్ ఆఫ్ ఇట్ ఈస్ మొన్న ఎవరో మిత్రులు అల్లారు యు రీపాస్యూస్ సో దశ ఆ జాతకాలండి దాంట్లోనే ఉన్నాయి ఇంకా కాబట్టి Just live one day at a time. Nidhra leshko ne pancha bhūta dharana. Ie vithanga ikhramo yokha tāt paryao adirne. Pancha bhūta khrama. Indu kya pe ar intae Aidu bhūta ala nai avi satchyam honi pāthā japa guna kosan japa le do. Avi satchyam gada le. Mithya adyaya brahma akkate satchyam. So, madhe indu ka aidu bhūta ala intae vilinamu saralaṅca skotam kosan. So body is five elements, and the resolution becomes easy. యాజ్ యూ రిజాల్వ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ బాడీ ఐడెంటిఫికేషన్ సడల్ ఉంటుంది బాడీ ఐడెంటిఫికేషన్ సడల్ ఇంది అంటే వాడు కృతార్థుడైపోయినట్టే ఎందుకంటే మీకు సంసారం అనే దుఃఖం బాడీ ఐడెంటిఫికేషన్ వల్లే వచ్చింది దాన్నే మీరు సెటిల్ చేయగలిగితే ఇంకా సంసార దుఃఖం లేనే లేదు సార్ కాబట్టి ఈ పంచభూతాల ప్రక్రియ చెప్పడం ఎందుకంటే నాయన ఆ దేహం పంచభూతాలయ్యా నువ్వు కాదు అని వివేకం కోసం ఫస్ట్ సో తస్మాత్ సో తస్మాత్ సంకల్పాధ్యాత్మకా మనస సో సంకల్ప ఆ యూనివర్సల్ మైండ్ నుండి లైక్ ఈవెన్ ఫ్రమ్ ద ఇండివిజువల్ మైండ్ సో సత్యం అంటే సత్యాఖ్యం సత్ సత్యచ్చు నిరుక్తుంచా నిరుక్తించా నిలయనంజా నిలయనించా విజ్ఞానించ సత్యంచాను సత్యం అభవత్ అది సత్యం సో అక్కడ ఆ వాక్యంలో సత్యం అనుబృతం ట్రూత్ అండ్ ట్రూత్ సత్యం అభవత్ ఆ తర్వాత వచ్చిన సత్యం ఇంకో తాయి ఎక్కువ ఉంటుంది కూడా అలాగే ఉంటుంది సో గోమఠం వాళ్ళ ప్రింట్లో మొదటి సత్యంలో ఒక్క తాయే ఉంటుంది రెండో సత్యంలో రెండు తాలు ఉంటాయి అని గుర్తు సో సత్యం ఎందుకంటే సత్ త్యా అంటే రెండు తాళ్ళు లేవు మరి ట్రూత్ లో ఒక్క తాయే ఉంటుంది సో సత్యం మీన్స్ త్రీ ప్లస్ టూ సత్ఇజ్ త్రీ థ్యా ఇస్ టూ ఇది తెలుసు కదా మీకు పృథివీ తేజస్సులు త్రీ రూపము గలవి త్యత్ థ్యా థ్యులో ప్రత్యేక తా పోతుంది త్యా ఇజ్ త్యత్ టూ వాయువు ఆకాశము లేనివి కంటికి కనబడేవి మూడు కనబడనివి కంటికి కనబడనవి రెండు నేత్రేంద్రియం మెయిన్ ఇంద్రియం సో విత్ రిఫరెన్స్ టు దట్ డివిజన్ చేశారు త్రీ ప్లస్ టూ అది పుట్టింది సత్యాఖ్యం ఆకాశాది భూతపంచకం అభిజాయతే ఓకే సో అన్నా ప్రాణో మన సత్యం ఇప్పుడు సత్యము నుండి లోకా అందాము తస్మాత్ సత్యాఖ్యాత్ భూతపంచకాండక్రమేణ సప్తలోకా భూరాదయ ఆ సత్యం నుండి లోకములు పుట్టినవి సో మధ్యలో సత్యము అంటే భూతపంచకము నుండి సత్యాఖ్యాత్ భూతపంచకా సత్యము పేరుతో వ్యవహరింపబడే భూత పంచకము అంటే పంచభూతముల నుండి సో లోకములు ఎలా పుట్టే లోకములు మధ్యలో మళ్ళీ ఇంకో స్టెప్ కూడా వేసుకోవచ్చు అండము పంచభూతముల నుండి ది ఎగ్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ బా ఆ ఎగ్లో ఏడు లోకములు భూరాదయ ప్రకటమయ్యాయి ఏడు లోకాలు సో ఒక కౌంటు ఇంకో కౌంటు మూడు లోకాలు ఇంకొక అవుట్ పద్నాలుగు లోకాలు మన థియాలజిస్ట్లవలైనా అడిగితే ముప్పై లోకాలు వాళ్ళు చెప్తారు అంటే దాంట్లోనే మళ్ళీ ఆల్ ఎన్ని ఉన్నా దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఇరవై డిస్టిక్ట్లు ఉండేవి ఇప్పుడు ఇరవై అయ్యాయి అంటే ఆంధ్రప్రదేశ్ వైశాల్యమైనా పెరిగిందా ఏమి అదే ఆంధ్రప్రదేశ్ అలాగే స్టేట్లు కూడా అంతే ఇండియా ఒకప్పుడు స్టేట్లు ఉండేవి ఇప్పుడు ఇరవై స్టేట్లు అయిపోయాయి పాకిస్తాన్ వాళ్ళు కబలింగ్ కొంత మనం వెనక్కి తెచ్చుకున్నాము అలాగేం కాదు వాళ్ళ గబులించింది వాళ్ళ దగ్గరే ఉంది మన ఇండియా ఎంత ఉండాలో అంతే ఉంది ఉంటే విభాగం చేసుకో సో అలాగే ఈ కౌంట్లన్నీ అలాగే భూరాదయ సప్తలోకా అని కౌంట్ ఇచ్చారు ఏడు లోకాలను ఏమిటో ఏడు లోకాలను భూ భువ సువ మహ జన తప సత్యం ఎప్పుడైనా విన్నారా ఈ పురోహితులు చెప్తూ ఉంటారు ఓంభూ ఓంభువహ ఓుం సువ ఓం మహ ఓం జన ఓంతపహ ఓ సత్యం ఎక్కడ వచ్చింది మన దగ్గర ఎక్కడో మంత్రపుష్పం ఉన్న ఎక్కడ వచ్చింది ఇది ఏడు లోకాలు ఈ ఏడు లోకములు ఉద్భవించినవి తర్వాత లోకా కర్మసు చామృతం అక్కడికి సృష్టి మొత్తం అంతా అయిపోయింది ఇంకా లోకాలు ఉద్భవించిన తర్వాత some additional information just to, to tie up the whole model. Vedic vision lo tie up kya stak. So, lokal udmohan samaneh, మీరు ఒక్కొక్కటి సంస్కారాన్ని బట్టి ఒక్కటి చెప్పారు బిజినెస్ మ్యాన్ అని అడిగారు అనుకోండి సృష్టి ప్రక్రియలో ఏడు లోకాలు ఉద్భవించేయి వాటిల్లో మార్కెట్లు కలిసి పదార్థములు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి అని చెప్తాడు సంస్కారాలు బట్టి వాడు వేదల్లో అయితే ఏడు లోకాలు ఉద్భవించాయి యజ్ఞాలు యాగాలు పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారు అని వేదల్లో చెప్తారు సో వేదిక విషయ మొత్తానికి ఏదైనా అవే లోకాలు సో వేదిక విషయంలో టైప్ చేసేస్తారు ఇంకా భూరాదయ తర్వాత తేషు మనుష్యాది ప్రాణివర్ణాశ్రమక్రమేణ కర్మాణి కర్మసు చామృతం కర్మల ఎందు కర్మల ఎందు అంటే ముందు కర్మలు పుట్టాలి కదా అంచేతను కర్మాణి అనే ఒక ఎక్స్ట్రా స్టెప్ ఇంట్రడ్యూస్ చేసుకుని కర్మల్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత కర్మసు ఆమృతం కర్మల నుండి ఫానం సో వేదము అంటే కర్మలు డ్యూటీ డ్యూటీ బేస్డ్ కల్చర్ వేదము అంటే డ్యూటీ వేదిక కల్చర్లో రైట్స్ ఉండవు ఆల్ డ్యూటీస్ ఉండవు సో భార్యాభర్త ఉన్నారనుకోండి వేదం వల్ల వాళ్ళు భార్యాభర్త అవుతారు వివాహ సంస్కారం కదా సో భార్యాభర్త వైదిక మంత్రముల ద్వారా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని భార్యాభర్త అయ్యారు సో ఇట్ ఈస్ ది వేద వేద కర్మ విచ్ మేడ్ దెమ్ వైఫ్ అండ్ హస్బెండ్ సో ఇప్పుడు ఇద్దరికి వేదం ఏం చెప్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యేప్పుడే మీకు ఇద్దరికి డ్యూటీస్ ఉన్నాయి డ్యూటీలు తెలుసుకోండి అని చెప్తున్నారు మీకు రైట్స్ ఉన్నాయని చెప్పడం నో రైట్స్ అబ్సల్యూట్లీ నో రైట్స్ రైట్ అనే మాట మీరు అన్నారంటే దెబ్బలోట్ వచ్చేస్తుంది నేను ఇక్కడికి ఇండియా వచ్చే ముందు బ్రాడ్ ఫోర్డ్ అనే స్థానంలో ఏదో ఓపన్యాసం చెప్పాను ఓ నాలుగు క్లాసులో కర్మయోగా చెప్పమన్నారు సరే చెప్పాను దాంట్లో ఈ పాయింట్ చెప్పాను అది అమెరికన్ సొసైటీ మన ఇండియన్ సొసైటీలో నేను చెప్పిన మాటలు చాలా సరళంగా తేలిగ్గా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ లివింగ్ ఇట్ అమెరికన్ సొసైటీ అంటే మై బిజ్నెస్ ఇట్ ఈజ్ రైట్స్ బేస్డ్ సొసైటీ ఫండమెంటల్ రైట్ ఫస్ట్ అమెండ్మెంట్ రైట్స్ అంటారు ఫస్ట్ అమెండ్మెంట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్ కాన్స్టిట్యూషన్లో ఏదో అలాగొచ్చింది సో అంత రైట్సే నేను ఒక కుటుంబంతో పాటుగా ఉన్నాను భార్యాభర్తలు వాళ్ళు బాగా వెల్ టు పీపుల్ నైస్ పీపుల్ ఈ ఉపన్యాసం అంతా అయిన తర్వాత భార్యాభర్త కూడా అటెండ్ చేసేవారు ఉపన్యాసం అయిన తర్వాత వాళ్ళు నాతో మాట అన్నారు ఏమన్నారు నేను వచ్చేసుకుంటే You have given us a new way of looking at life. And then you know, oh, I am gratified. You know, I have a good life. I have a good life. I have a good life. I have a good life. What is that? I have a good life. I have a good life. I have a good life. But they have told me. We are both retired. Because in this way, my right, my right, I have a good life. And therefore, after retirement everything is settled. And the right-shane maata walla kalakala ushna hai. Now, the mood rojala inci mi upanyasan rishti to at me wala chis te. The right-shane maata tiise si duty hai maata peti kun te kalakala mei koi happy-gou ndatsua hai maata nebhdarana in liye jita. And then he japa, no, you got it right. you hold on to that nen vellipoyinda roju malli slacking cheyaduthunna kaise trickadi je suna ra je roju windon nandi hold on to that you got it right endukante manushi duties ki importance ivadam manas rights ki importance icchaadante vaadi vaadiki sukham undadu vaadiki shaanthamu undadu vaadu chuttu pakala valla vaalaki shaanthamu రైట్స్ గురించి పక్కన పెట్టి డ్యూటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తే వాడిని అందరూ ప్రేమిస్తారు ఎక్సెప్షన్ లేకుండా అందరూ ప్రేమిస్తారు శత్రువులు కూడా ప్రేమిస్తారు ఎందుకంటే ఆ డ్యూటీ బేస్డ్ అప్రోచ్ అది ఎంత పావనము అంటే ఇంకా దాన్ని మించింది వరకు వేది కల్చర్ యొక్క గ్రేటెస్ట్ సీక్రెట్ ఇస్ దాట్ వేద ఓన్లీ డ్యూటీ సో ఉదాహరణకి వివాహం తీసుకుంటే భార్యకి డ్యూటీస్ భర్తకి డ్యూటీస్ ఇప్పుడు ఇద్దరికి డ్యూటీస్ ఉంటాయి కదండి వేరు వేరు డ్యూటీస్ ఉంటాయి వాళ్ళ యొక్క స్టేషన్ అండ్ లైఫ్ అని బట్టి సో భార్య ఏం చేస్తుందంటే నా రైట్స్ ఏమిటి అని అనుకోదు డ్యూటీస్ చేసుకుంటూ పోతుంది ఎప్పుడైతే భార్య డ్యూటీ చేసేస్తూ ఉందో భర్త యొక్క రైట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి దాంట్లో రైట్ అనే మాట లేకుండానే ఫుల్ఫిల్ అయిపోతాయి ఇంకా భర్త డ్యూటీ చేసేస్తూ ఉంటాడు Husbands, husbands, they do wonderful duty. Indian హస్బెండ్స్ దే డూ వండర్ఫుల్ డ్యూటీ ఇండియన్ హస్బెండ్స్ దే డూ దోర్ డ్యూటీ సో వండర్ఫుల్ ఎంచేదిత అమెరికాలో ఇండియన్ హస్బెండ్ ఈజ్ ఎ క్రేజ్ అమెరికన్ యంగ్ గర్ల్స్ ఉంటారు దేవత మ్యారీ ఇండియన్ యునో వై మ్యారేజ్ ఈజ్ సెక్యూర్ మన వాడు ఒకసారి పెళ్ళాడాడంటే పక్క ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా యాభై ఏళ్ళైనా మ్యారేజ్ గురించి మీరు చూసుకోకర్లేదు ఎప్పుడైనా ఒకసారి దెబ్బలన్నా మళ్ళీ మ్యారేజ్కి దెబ్బ ప్రమాదం లేదు దర్ ఇస్ అమెరికన్ యంగ్ మ్యాన్ పెళ్ళాడు మనండి వన్ ఇయర్ దాకా కూడా సెక్యూర్ ఉంటే ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ గ్రాండ్ ఫంక్షన్ ఎందుకంటే అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ సెకండ్ యానివర్సరీ మై వన్ మోర్ ఇయర్ మోర్ ఇయర్ టెన్త్ యానివర్సరీ దే గివ్ ఎన్ అవార్డ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చి అవార్డు ఇచ్చిపోతుంది వీళ్ళు టెన్ ఇయర్స్ టెన్త్ మ్యారేజ్ యానివర్సరీ చేశారు అంటే గ్రేట్ అచీవ్మెంట్ థర్టీ ఎయిత్ మ్యారేజ్ యానివర్సరీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో మ్యారేజ్ ఈజ్ నెవర్ సెక్యూర్ అసలు సెక్యూర్ కానే కాదు మ్యారేజ్ దర్ ఇస్ ఇండియన్ అని మ్యారేజ్ వాళ్ళు ఇండియన్ యంగ్ మ్యాన్ అవ్వడు పిహెచ్డీ ఏదో ఎంఎస్సీ చేస్తూ ఉంటే వెళ్ళి వాడిని పెళ్ళేస్తారు ఇఫ్ పాసిబుల్ సో ఎందుకంటే మ్యారేజింగ్ చూసుకోక ఎందుకైతే మన వాళ్ళు అక్కడ అమ్మాయిని పెళ్ళాటిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఏం పిల్ల పాప అంతా హ్యాపీ అమెరికా అమ్మాయి నో ప్రాబ్లం మ్యారేజ్ హిస్టే నాట్ బికాస్ ఆఫ్ హర్ బాస్ ఆఫ్ షీ లెర్న్ వీటిచ్చి వాడికి కూడా తెలుస్తుంది ఎందుకంటే డ్యూటీ ఇండియన్ హస్బెండ్ ఈజ్ ఏ డ్యూటీ బేస్డ్ మై డ్యూటీ మై డ్యూటీ మై డ్యూటీ దీస్ మై డ్యూటీ ప్రయాణానికి వెళ్తూ ఉంటే దిస్ ఇస్ మై డ్యూటీ పెట్టి మోయడం నా డ్యూటీ అలా ఎవ్రీథింగ్ కాబట్టి ఎప్పుడూ కూడా నెవర్ బ్రింగ్ రైట్ ఇన్ టు ది పిక్చర్ హోల్డ్ ఆన్ టు ది డ్యూటీ అంటే రైట్స్ దే గెట్ ఫుల్ఫిల్ ఆటోమేటిక్ ఎదరవాళ్ళు డ్యూటీ చేశారనుకోండి మన రైట్స్ ఫుల్ఫిల్ అవుతాయి మనం డ్యూటీ చేస్తే వాళ్ళ రైట్స్ ఫుల్ఫిల్ అవుతాయి డ్యూటీలో కాన్ఫ్లిక్ట్ ఉండదు ప్రేమే తప్పిస్తే కాన్ఫ్లిక్ట్ ఉండదు రైట్స్ లో అంతా కాన్ఫ్లిక్టే ఐ హ్యావ్ ఏ రైట్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆఫ్టర్ ఆల్ అన్ అంటాడు భర్త ఆ మాట వాడు నోటప్పుడు వచ్చిందంటే సంవత్సరం లోపల వీళ్ళు డైవర్స్ కోర్టులో కలుసుకుంటారు కప్ ఆఫ్ కాఫీ అమెరికన్ సిచ్యువేషన్ లోనే చెప్పారు ఆవిడ ఏం చేస్తుందో తెలిసినా వెంటనే వీళ్ళు వెంటనే వెళ్ళి ఫస్ట్ క్లాస్ కాఫీ తయారు చేసి వాడిని చేతికి వీడు నేను ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి నే సంగతి మర్చిపోయా కాఫీ తాగేస్తాడు కూర్చుని పేపర్స్ అవుతుంటే డిఎర్ హనీ వాట్ అబౌట్ ఏ ఫ్యూ రైట్స్ ఫర్ మైసేల్ అని అది నువ్వు ఇందాక కాఫీ రైట్ అన్నావు కదా మరి నాకు కూడా ఏవో రైట్స్ ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించావా అంటే ఇప్పుడు ఆ మాట ఎందుకు ఇందాక అయిందో అయింది ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అంటే ఓ యున్ డత్వే ఐ థాట్ వెన్ యూ హ్యావ్ ఏ రైట్ ఐ టూ హ్యావ్ ఏ రైట్ ఐ థాట్ లైక్ దాట్ ఎనీవే లెట్ ఇట్ గోవే am you restless sir a warning don't mention rights anymore you are gonna malli inko sar right ante antha teligedhu avvadadu so don't talk of right do your duty this is the vision of vedas and this is the vision of gita propancham lo there is no third vision ee dhorani lo inkokateledu christianity doesn't know it islam doesn't know it and every other religion doesn't know it only hindu dharma knows it unfortunately hindus don't recognize it they live it but they don't recognize it ama glory tam gutinchukokapodam undadi hindulu yokka lakshanam ipu nenu cheppina social psychology it's a wonderful thing it is an entire society is able to live like that ante వాటే సోషల్ ఈథోస్ ఇట్ ఈజ్ గ్రేట్ సోషల్ ఈథోస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదము వేదంలో కర్మ అంటే డ్యూటీ కర్మలో అనేక రకాలు నీ స్టేజ్ ఆఫ్ లైఫ్ను బట్టి కర్మలు ఉంటాయి సోషల్ స్టేటస్ ను బట్టి కర్మలు ఉంటాయి సోషల్ స్టేటస్ ఈజ్ వర్ణ స్టేజ్ ఇన్ లైఫ్ ఈజ్ ఆశ్రమా సోషల్ స్టేటస్ అంటే ఏంటి సపోజ్ యూఆర్ ఏ బిజినెస్ మ్యాన్ యూ హ్యావ్ డ్యూటీస్ Society will help you to flourish. You have duties towards the society. So, food duni vadu, he is a food business just non-con-food world. It is his duty to keep food hygienic and clean. Ekadena impurity praveshiste, he has to remove it and throw. A system sanni clean government. Because he has a duty to the society. Society will make him a rich man. but he has a duty to the society similarly brahmana intellectual he has to become a scholar that is a service to society and and he has to distribute this knowledge to people that is his duty scholarship na alaga nilabettukunto jnananni andu chey nu inge em cheyadu నువ్వేమో బట్టలు నేనక్కర్లేదు కొండలు చేయక్కర్లేదు వ్యాపారం చేయక్కర్లేదు మార్కెట్ నడపక్కర్లేదు జ్ఞానాన్ని నిలబెట్టుకుంటూ ఆ విజ్ఞానాన్ని అలాగే పెంపొందించుకుంటూ అడిగిన వాడికి పాఠం చెప్తూ ఉండడం అంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేస్తారు ఏం రీసెర్చ్ చేస్తున్నారంటే ఆ రీసెర్చ్కి అదేవిటి సొసైటీకి యూజ్కి సంబంధమే ఉండదు ఏదో చేస్తూ ఉంటారు రీసెర్చ్ ఆస్ట్రానమీ ఉందనుకోండి ఎక్కడో మన గెలాక్సీ కాకుండా పక్కనుండే గెలాక్సీలో ఏదో స్టార్ చుట్టూ ఒక ప్లానెట్ ఉందని వాడు కనిపెట్టాడు ఎవరికి కావాలి ఇది అంటే జ్ఞానము హీఈ్ పర్షూయింగ్ ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ సో గివ్ హిమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎ విరిమాన్ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ రీసెర్చ్ స్కాలర్కి ఇస్తారా ఇవ్వడా ప్రొఫెసర్కి ఇస్తారు స్కాలర్కి ఇస్తారు వై దే ఆర్ పర్ష్యూయింగ్ నాలెడ్జ్ లెట్ దెమ్ డూ దాట్ నో క్వశ్చన్స్ ఆస్క్ safeguarding them. So society takes care of them. They have to do their duty. So this is what is called varna. Ashrama. Okay, varna on society loan to the ashrama on individual life loan to the. Varna ashrama. Social as well as individual. Varna is social. Ashrama is individual. Individual life under brahmachari, grahastha, vanaprasthi, sanyasi. So... 70 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళలాగా గృహస్థాశ్రమానికి సంబంధించినట్టుగా బిహేవ్ చేయటం శోభ కాదు అప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరే డబ్బు సంపాదిస్తున్న వాళ్ళలాగా అప్పుడు కూడా మళ్ళీ ఇంకా డబ్బును అదే ప్రేమతోటి అదే గ్రీడ్ తోటి సంపాదించడం శోభ కాదు సెవెంటీ ఇయర్స్ ఏజ్లో ముప్పై ఏళ్ళ ఏజ్లో అప్పుడే పెళ్ళాడి అక్కడి నుంచి ఏవేవో అరకొర వేదాలతో మాటలు మాట్లాడడం డబ్బు సంపాదించడం మానేయడం అది తప్పే ఏ స్టేజ్లో ఆ డ్యూటీ చేసుకుంటూ ఉండాలి బ్రహ్మచారిగా శుభ్రంగా చదువుకోవాలి ప్రేమ దోమ ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి గృహస్థగా ఉన్నప్పుడు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ హోల్ హార్టెడ్గా వానప్రస్థంలో లెట్ చిల్డ్రన్ గ్రో వాళ్ళ స్టేజ్కి వాళ్ళు వచ్చేసరి లీవ్ డే మిలో వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతో వాళ్ళని శాసించే ప్రయత్నం చేయద్దు టోటల్లీ డిసోసియేట్ లెట్ దమ్ లీవ్ దేర్ లైట్ సన్యాస దట్ ఇది ఫైనల్ ఇట్ పాసిబుల్ ఈవెన్ వాళ్ళని ప్రస్తావించి పుట్టిన సో ఇది వర్ణ ఆశ్రమ కర్మలు డ్యూటీస్ డ్యూటీస్ పుట్టే వేదం నేను చెప్పాను కదా వేదిక విషయంలో కర్మలకు ఇంపార్టెన్స్ అది ఇంకొకటి ఈ లోకాల్లో మరొకటి వేదంలో మటుకు కర్మ అని బికజ్ వేదిక ఇస్ లైక్ దాట్ సో తేషు మనుష్యాది ప్రాణి వర్ణాశ్రితమక్రమేణ కర్మాణి ఇంకా పశువులు ఉంటాయి పశువులు కూడా ఓ రకంగా డ్యూటీ చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఆవుందనుకోండి పాలు ఇస్తుంది ఆవు పాలు మొత్తం పాలు దూడకెక్కర్లేదు దూడ తాగలేదు కూడా ఆవు పాలు ఇట్ డజంట్ వాంట్ రిటైన్ ఇట్ wants to give away five liters pollen ankonde alu ivagalutund ankonde dodoka liter gante ekku okkaledu asalu liter tagithene dodoka jeev just okappudu so alu liter tagisthi dodadu sitlayipoyindi a four and half liter so it gives away it doesn't keep so it is doing its duty and it is our duty to safeguard it padi cheppudu palu ivadam maanisinattu anje thane vedic vishamlo gorakshana antaru అదే మన ఇంగ్లీష్లో డైరీంగ్ అంట డైరీ అంటే అర్థమేంటి పాలు ఆవి పాలిచ్చే ఆవుల్ని పోగేసి పాలు పితుక్కుంటూ ఉండు పాలు ఇవ్వడం మానేసిన వెంటనే గెట్ రెడ్ ఆఫ్ దమ్ దట్ ఈస్ ది డైరీ సంస్కృతంలో అలా కాదు డైరి కృష్ణ గోరక్షణ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్ నాట్ ఎక్స్ప్లాయిటింగ్ ది కౌస్ సో దే డూ దేర్ డ్యూటీ వీ డూ అవర్ డ్యూటీ టువర్డ్స్ దాట్ సో ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే మనుష్యులకి మాత్రమే కాకుండా ఆది శబ్దం చేతను సకల ప్రాణుల విషయంలో కూడా కర్మలు ఉన్నాయి తర్వాత కర్మ ఎప్పుడైతే ఉందో వెంటనే ఫలము ఉంటుంది కర్మసు కర్మసు సత్సు కర్మలు ఉంటూ ఫలం ఉంటుంది అమృతం అంటే ఫలము అదే ఆయన కర్మసు నిమిత్తభూ అమృతం కర్మజం ఫలం కర్మసు అని పంచమి ఈ పంచమికి అర్థం నిమిత్తము అని అర్థం కర్మసు ఫలం అంటే కర్మలు ఉండగా ఆ కర్మలు నిమిత్తంగా ఫలం అలా నిమిత్తం So, సో దే బికమ్ ది కాస్ ఫర్ ది So, సో కర్మసు నిమిత్త భూషేషు సత్సు కర్మలో నిమిత్తములవుతూ ఉండగా అమృతం